నేను దక్షిణాఫ్రికాకు వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి నాకు అక్కడి ప్రజల సంగతులు బాగా తెలిసాయి పద్దెనిమిది సంవత్సరంలో ఆరు నెలల సెలవు కావాలని కోరాను అక్కడ చాలా కాలం నేను ఉండవలసి ఉన్నది నాకు అక్కడ మంచి ప్రాక్టీస్ కూడా ఉన్నది అక్కడి వాళ్లకు నాతో చాలా పనిపడింది అందువల్ల నేను ఒక పర్యాయం ఇంటికి వెళ్ళి భార్యా పిల్లల్ని చూడాలి దక్షిణాఫ్రికా భారతీయుల స్థితిగతులను గురించి బాగా ప్రచారం చేయాలి అందువల్ల భారతీయుల అభిమానం సంపాదించటానికి వీలు చిక్కుతుంది మూడు పౌన్ల పన్ను వ్యవహారం పెద్ద వ్రణం వంటిది అది మానేదాకా శాంతించటానికి వీలు లేదు అయితే ఇక్కడ నేను లేని సమయంలో కాంగ్రెస్ వ్యవహారాలు విద్యాసంఘం పని ఎవరు చూస్తారు నా దృష్టిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు ఆదమ్జీ మియాఖాన్ రెండవ వారు పార్సీ రుస్తుమ్జీ అప్పటికి వర్తకుల్లో చాలామంది కార్యకర్తలు బయలుదేరారు కానీ కార్యదర్శి భారం నియమపూర్వకంగా నిర్వహించటానికి దక్షిణాఫ్రికా భారతీయుల అభిమానానికి పాత్రుడైన వారు వీళ్ళిద్దరే కార్యదర్శికి ఆంగ్ల జ్ఞానం అవసరం నేను ఆదమ్జీ మియాఖాన్ గారి పేరు కాంగ్రెస్ వారికి సూచించాను వారు అతన్ని కార్యదర్శిగా అంగీకరించారు అతన్ని కార్యదర్శిగా ఎన్నుకోవటం అత్యుత్తమమైన విషయమని అనుభవం వల్ల తేలింది ఆదంజీ మియాఖాన్ గారి ఉద్యోగ దక్షత వారి ఉదార హృదయం వారి మంచితనం వారి వివేకం కార్యదర్శి పదవికి వారిని అర్హునిగా చేశాయి ఆ పదవికి ఏ బ్యారిస్టరో లేక ఇంగ్లీషు వచ్చిన ఏ గొప్పవాడో అవసరమన్న భావాన్ని కూడా వారి నియామకం తొలగించి వేసింది పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో నేను కలకత్తాకు బయలుదేరిన పోన్గోలా స్టీమరు ఎక్కి ఇండియాకు బయలుదేరాను ఆ స్టీమరులో ఎక్కువ మంది ప్రయాణికులు లేరు వారిలో ఇద్దరు ఇంగ్లీషు యాత్రికులు ఉన్నారు వారితో నాకు మైత్రి ఏర్పడింది ఒకనితో రోజూ నేను ఒక గంటసేపు చదరంగం ఆడుతూ ఉన్నాను ఆ స్టీమరులోని డాక్టరు తమిళ భాష శిక్షణ అన్న పుస్తకం ఇచ్చాడు దాన్ని చదవటం ప్రారంభించాను నేటాలలో ఉండగా మహమ్మదీయులతో పరిచయం ఏర్పరచుకొని ఉర్దూ భాష మద్రాసు వారితో పరిచయం చేసుకొని తమిళ భాష నేర్చుకోవాలని భావించాను ఉర్దూ నేర్చుకోవాలని భావించి డెక్ మీదనున్న యాత్రికుల్లో ఉర్దూ మునిషి ఎవరైనా ఉన్నారేమోనని విచారించాను ఒక మునిషి దొరకగా ఆయన వద్ద మా ఉర్దూ చదువు బాగానే సాగింది నాతో పాటు ఒక ఆంగ్ల ఉద్యోగి కూడా ఉర్దూ నేర్చుకోవటం ప్రారంభించాడు అతడి జ్ఞాపక శక్తి గొప్పది ఉర్దూ అక్షరాలు గుర్తించడం నాకు కష్టమైంది కానీ అతడు ఒక్కసారి అక్షరం చూశాడో ఇక దాన్ని మర్చిపోడు నేను చాలా కష్టపడ్డాను కానీ అతన్ని మించలేకపోయాను అరవం నాకు బాగానే వచ్చింది గురువు లేడు అయినా గురువు అవసరం లేకుండగానే ఆ తమిళ శిక్షణ రాయబడింది ఇండియాకు వచ్చిన తరువాత తమిళం బాగా నేర్చుకోవాలని భావించాను కానీ సాధ్యం కాలేదు పద్దెనిమిది సంవత్సరం దాటిన తరువాత నేను పనులన్నీ జైళ్ళలోనే చేశాను అరవం దక్షిణాఫ్రికా జైల్లో నేర్చుకున్నాను ఉర్దూ యారవాడ జైల్లో నేర్చుకున్నాను అర్వం మాత్రం మాట్లాడే అభ్యాసం నాకు కలగలేదు చదవటం వచ్చిన వాడకం లేనందున అది తుప్పుపట్టినట్లుగా అయింది ఇందుకు కడువిచారంగా ఉన్నది దక్షిణాఫ్రికాలోని మద్రాసు సోదరులకు నేనంటే ప్రాణం నాకు వారెల్లప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటారు ఎక్కడైనా తమిళుడు కాని తెలుగువాడు కానీ కనిపించితే వారి శ్రద్ధ వారి స్వార్థ త్యాగం గుర్తుకు రాకుండా ఉండదు వాళ్లంతా నిరక్షరుడు వారి స్త్రీలు కూడా అట్టి అట్టివాళ్లే దక్షిణాఫ్రికాలో జరిగిన సమరం నిరక్షరులదే అక్షరం రానివారే అక్కడి పోరాటాల్లో పాల్గొన్నారు ఆ పోరాటం బీదల కోసం సాగింది పోరాటం జరిపిన వాళ్ళు పూర్తిగా బీదవాళ్లే అమాయకులు యోగ్యులకు భారతీయుల హృదయాన్ని చూరగొనటానికి నాకు వారి భాష రాకపోవటం అడ్డంకి కాలేదు వారికి హిందూస్థానీ ఇంగ్లీషు కొద్ది కొద్దిగా వచ్చు అందువల్ల మా పనికి అడ్డంకి కలగలేదు వారి ప్రేమకు బదులుగా అరవం నేర్చుకోవాలని భావించాను నాకు అరవం కొంత అర్థం అవుతుంది ఇండియాలో తెలుగు నేర్చుకుందామని ప్రయత్నించాను కానీ తెలుగులో అక్షరాలు దాటి చదువు ముందుకు సాగలేదు ఈ విధంగా అరబం ఆంధ్రం చక్కగా వచ్చే భాగ్యం నాకు కలగలేదు బహుశా ఇక నేర్చుకోలేను కూడా కాబట్టి ద్రావిడులు హిందూస్థానీ నేర్చుకోగలరని ఆశపెట్టుకున్నాను దక్షిణాఫ్రికాలో మద్రాసు ద్రావిడులు కొద్దిగానో గొప్పగానో హిందీ మాట్లాడతారు అయితే దేశభాషా పఠనం వల్ల తమ ఆంగ్ల భాషా జ్ఞానానికి ఇబ్బంది కలుగుతుందేమోనని ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు మాత్రమే భావిస్తున్నారు దేశభాషల్ని వారే ఆదరించటం లేదు శాఖ చేశాను సింహావలోకనం చేసి నా ప్రయాణ కథను ముగిస్తాను పొంగోల స్టీమరు కెప్టెన్ గురించి చెప్పటం మిగిలి ఉన్నది మేము మిత్రులం అయ్యాము అతడు పులిమత్ సోదర సాంప్రదాయం వాడు సముద్రయానాన్ని గురించిన ప్రసంగం కంటే ఆధ్యాత్మిక ప్రసంగమే మా మధ్య జరుగుతూ ఉండేది అతడు నీతికి జ్ఞానానికి ధర్మానికి భేదం కల్పించేవాడు అతని దృష్టిలో బైబిల్ బోధ శిశుక్రీడ వంటిది భాషా సౌలభ్యాన్ని బట్టి దాని గొప్పతనం అపారం బాలుడుగాని స్త్రీలు గాని పురుషులు గాని జీసస్సునందున అతని బలిదానమునందునూ విశ్వాసం ఉంచితే వారి పాపాలు నశించిపోతాయి ఇది ఆయన మాటల సారం అతని పరిచయం ప్రెటోరియాలో పులిమత్ సోదరుణ్ణి గుర్తుకు తెచ్చింది నీతి ఎడ విధి అతని దృష్టిలో పనికి ఇంత చర్చకు కారణం నా శాకాహారమే మాంసం ముఖ్యంగా గోమాంసం నేనెందుకు తినకూడదు భగవంతుడు శాఖల వలనే పశుపక్షుల్ని కూడా మనుషుని ఆనందం కోసం ఆహారం కోసం సృజించలేదా ఇట్టి ప్రశ్నల వల్ల మేము ఆధ్యాత్మిక ప్రసంగంలోకి దిగక తప్పలేదు ఈ విధంగా ఇరవై రోజులు నా ఆనందయాత్ర సాగింది హుగ్లీనది సౌందర్యం చూడటానికి కలకత్తా రేవులో ఓడదిగాను ఆనాడే రైల్లో బొంబాయికి బయలుదేరాను రఘుపతి రాఘవ రాజరా రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రా